అభ్యాసం చెయ్యాలి కాబట్టి అభ్యాసం అనేటువంటిది మామూలు గ్రంథాలకు అవసరం లేకపోయినా చివరికి స్వానుభవం పొందేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి అభ్యాసము అనేది అవసరం అర్జునుడు కూడా ఈ భగవద్గీతలు అడుగుతారు ఈ మనసుని జయించడం కష్టం అని శ్రీకృష్ణ పరమాత్మ ఒప్పుకున్నాడు మనం అసాధ్యమైంది సాధ్యం చెయ్యాలి అంటే ప్రస్తుతం మన ప్రాంతీయలో అవిద్యా దోషంతో ఉంటే అది ఎప్పటికీ అసాధ్యమే అలానే వదిలేక్కర్లేదు అభ్యాసయోగం అనేది ఒకటి ఉంది మెల్లిగా ఆ లక్ష్యాన్ని చేరటానికి క్రమమైనటువంటి మార్గంలో కొన్ని మజిలీలు సోపానాలు పెట్టుకొని ఒక్కొక్కటి ఎక్కటానికి ఆ భగవద్గీతలో సూచించినటువంటి పద్ధతిలో ఉపాయాలతో దాన్ని అభ్యసించమన్నాడు అభ్యసించగా అభ్యసించగా నీకు ఆ లక్ష్యం వైపు చే చేసే ప్రయాణము ఆ ప్రయాణానికి ఆటంకంగా ఉన్నటువంటి అవిద్యా కల్పితటువంటి ఆలోచనలు సంకల్పాలు భావాలు పట్టుదలలు అలవాట్లు వ్యసనాలన్నీ కూడా నివృత్తి అవుతాయి ఒకరోజు కాదు కానీ మెల్లిగా అవుతాయి దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక వాటర్ ట్యాంకులో నీళ్లు మురికైనవి ట్యాంకు మొత్తం ఖాళీ చేసి మంచి నీళ్ళు నింపితే ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది ఆ ట్యాంకును శుభ్రం చేయటానికి అది అలాగే వదిలితేనేమో వ్యాధులు వస్తున్నాయి అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలి నీళ్ళు ఆపేస్తే రెండు రోజులకి విలవెళ్ళతారు జనం అప్పుడు ఏం చేయాలంటే ఒక పక్క మురికి నీళ్ళు వదిలేస్తూ మరొక పక్క మంచినీళ్ళు చేస్తూ ఉంటే మురికి తగ్గుతూ ఉంటుంది మనం ఏం చెప్తామంటే ఈలోపు ట్యాంకర్లు పంపించి మంచినీళ్ళు తీసుకోమని ఆ మురికి నీళ్ళని తాగడానికి వంటకి కాకుండా ఇతర అవసరాలకి బట్టలు తుక్కోవడానికి తోముకోవడానికి కడుక్కోవడానికి వాడుకోండి చెప్పేసి చెప్తూ మెల్లిమెల్లిగా రెండు రోజులు మూడు రోజులు పాత నీళ్ళు వదులుతూ కొత్త నీళ్ళు ఎక్కిస్తే చివరికి ఏమైనాయి మురికి యొక్క సాంద్రత మొదటి రోజు ఎక్కువ ఉంది రాను రాను మూడు నాలుగు రోజుల్లో సాంద్రత తగ్గి చివరికి మంచినీళ్ళు వచ్చినాయి అలాగే అవిద్యావృత్తులు ఉన్నటువంటి వాడు జ్ఞానవృత్తుల్లోకి అవిద్యావృత్తులు నివర్తిస్తూ జ్ఞానవృత్తుల్లో ప్రవర్తిస్తూ ఒక సాధన చెయ్యాలి అంటే ఒక్కసారి అవిద్యంతా పోయి ఒక్కసారే దళాలని ఇక్కడ వాటిని పోగొట్టుకునేటువంటి సాధన యమనియమాలు ఇవన్నీ చేసుకుంటూ రాబట్టుకునేటువంటి సాధన జాన ధారణ అనుష్ఠాన ఉపాసనా పద్ధతులు సమాధిలోకి వెళ్ళటం అనేటువంటిది చేయాలి. ఈ జానధారణ సమాధి అనేటువంటిది ఉపాసన ఆరాధన అనుష్ఠానం అనేటువంటిది మంచి నీరు పంపించటం ఈ మురికి నీరు తీయటం లాంటిది ఏదో అది పాత అలవాట్లు సంస్కారాలు మీ స్వభావంలో ఉన్నటువంటి రెండు గుణాలు మూడు గుణాలు కూడా మెల్లిమెల్లిగా తొలగించుకోవడం అనేది ఇది క్రమంగా జరిగేటువంటిది కాబట్టి నిదానంగా రోజూ కొంత పట్టుదలగా శ్రద్ధగా చేసుకుంటే కొంతకాలానికి ఆ ట్యాంకెట్లో అయితే మురికి నీళ్ళు పోయి మంచినీళ్ళు అయిందో అలాగే మానవుడు కూడా కొంతకాలానికి ఈ చే జన మరణ హేతు అయినటువంటి నివృత్తి చేసుకుంటూ జ్ఞానమార్గంలో ప్రయాణం చేసే సత్కర్మాచరణకి సత్కర్మాచరణ యొక్క కర్మ ఫలితాలని పొందుతూ ఆ ఫలితమే నీకు అప్రయత్నంగా కొంత అనుభవం ఇస్తూ ఉంటే ఆ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ మరింత మరింత సాధనని ముందుకు తీసుకెళ్తూ ఆ గమ్యాన్ని లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంటుంది ఇంకొక ఉదాహరణ కూడా చెప్పచ్చు ఈ వాటర్ ట్యాంక్ లా కాకుండా ఒకరికి ఏదో రక్తం అంతా వారికి డయాలసిస్ చేస్తారు డయాలసిస్ అంటే ఏంటి ఆ మానవుడికి చెడు చెడు ఒకేసారి తీసేసి పూర్తిగా మంచి రక్తం ఎక్కిస్తే బాగుపడతాడు కానీ చెడు రక్తం మొత్తం తీసేస్తే వాడు చచ్చిపోతాడు మంచి రక్తం ఎక్కించే లోపల ఉండడు అందుకని ఏం చేస్తారంటే మంచి రక్తాన్ని అప్పుడప్పుడు ఎక్కించుకుంటూ ఆ చెడు రక్తం మంచి రక్తం రెండూ కలిసి అందులో ఉన్నటువంటి మాలిన్యం శాతం తగ్గుతూ ఉండగా అలా కొంతకాలం మంచి రక్తం ఎక్కిస్తూ ఉంటే చెడు రక్తం తీసేస్తూ ఉంటే ఆ మాలిన్యం శాతం తగ్గుతూ ఉంటే చివరికి శుద్ధ రక్తంగా ఉన్నప్పుడు ఆ డయాలసిస్ ఆపేస్తాడు కాబట్టి సాధన కూడా అలాగే ఉంటుంది అజ్ఞాన వృత్తులు పోవాలి జ్ఞాన వృత్తులు రావాలి మోక్షం సిద్ధి ఇచ్చేసరికి అసలు ఏ వృత్తి రూప జ్ఞానం ఉండకూడదు అజ్ఞానంతో పాటు